పరిశుద్ధ ప్రేమాల దేవ కృపణి బంధనాల ప్రభా కృతజ్ఞతలతో కూడిన పరిశుద్ధ దేవుడు ప్రభా నీకే బంధనాల తండ్రి దేవా ప్రభా మరి యొక్క సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా దేవ యొక్క సమయంలో ప్రభా నిం ఆరాధించడానికి ప్రభా మరింత మంచి ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా దేవాయిచి ప్రభావి కొనసాగించేలాగా సాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభా ఎంతమంది అయితే రాలేదు ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభా నిన్ను ఆరాధించడానికి ప్రభా నీ సత్యాన్ని గ్రహించడానికి ప్రభా అందరినీ మీరు కాలం వేసుకొని లాక్కారండి ప్రభా దేవా నీకే స్థూతం నీకే ఉన్న తండ్రి ప్రభా మీరు అని యొక్క పరిశుద్ధం చేస్తే నడిపింపు దయచేయమని ఫేస్ వేసుకున్న అమ్మలో ప్రార్థిస్తున్నాం ప్రియా యసు రాజును నేను చూచిన చాలు మహిమలో నే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందుచేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందుచేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ఏసు నీ రక్త మందు కడుగాబడి వాక్యము చేత్యం భద్రా పరచబడి త మందు కడుగా బాడి వాక్యము చేత్యం భద్రా పరచబడి నిష్కలంక పరిశుద్ధులతో నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను బంగారు వీధు లాలో తిరిగేదను బంగారు వీధు లాలో ప్రియాసు రాజు నేను చూచిన చాలు మహిమలోని నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందుచేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందుచేరీ భక్తుల గుంపులో హర్షించిన చాలు ముండ్ల మాకుటంబైన తలను చూచి స్వర్ణ కీరిటంబెట్టి ఆనందించు ముండ్ల తలను చూచి స్వర్ణ కీరిటం పెట్టి ఆనందితురడాతో కొట్టబడినా వీపును చూచి కొరడాతో కొట్టబడినా వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియా యసు నేను చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్షా గృహము నందుచేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు <IANFILITY> RUDAYAMU STUTULATTO NIMPAPBADINU NABHAGYAH GURHAMU NOO SMARINCCHUCHU RUDAYAMU STUTULATTO NIMPAPBADINU NABHAGYAH GURHAMU NOO SMARINCCHUCHUCHU HALLLELUYA AMEN HALLLELUYA హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా వర్నింపానానాలుక చాల దయ్యా వర్నింపానానాలుక చాల దయ్యా ప్రియ యేసు రాజు నేను చూచినా చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందుచేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ఆహా బూరా ఎప్పుడు ధ్వనించును ఆహా నా ఆశా ఎప్పుడు తీరుతుందో ఆహా ఆ ఎప్పుడు ధ్వానించును ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నిటిని తుడిచెప్పుడు తండ్రి నా కన్నీటిని తుడిచేది ఎప్పుడో ఆశాతో వేచి ఉండే నారుదయం ఆశాతో వేచియుండే నారుదయం ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు మహిమలో నే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు మహిమలో నే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము చేరి భక్తుల గుంపులో హర్షించినా చాలు నిత్యమైన మోక్ష గృహము నందుచేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియా యేసుజును నేను చూచినా చాలు మహిమలో నే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును నేను చూచినా చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు హలే ప్రైజ్ లాడ్బాద్ సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శ్వతమైనది నీ కృపా మరువలీనూ నీదు నామం మరువలీనో నీదు నామం మరపురానిది నీ కృపా రపురానికృపా సంపూనమైన కృపా శశ్వతమైన కృపా సంపూనమీన్ నీకృపా శ్వతమయకృపా పాపికీ విడుదలా నీవు చూపినయీ కృపా పరమునా ూపి కృపా పాపిక విడుదలా నివ చూపి కృపా చే ీవు నయీ కృపా ఆత్మదేవుని కృపా అరదదేవమీకృపా ఆత్మదేవుని కృపా అరద దమీ కృపా సంపూర్ణమీనీ కృపా శ్వతమైన నీకృపా సంపూనీ కృపా శమైన నీకృపా పామరులకు నీవు చూపినయీ కృపా తేజు వాసుల వాక్యమునందు చే పామరులకు నీవు చూపినయీ కృపా తేజో వాసుల వాక్యమానందు చేుడ నీకృ అరద దమీ కృపా ఆత్మదేవుని కృపా అరద దమని కృపా సంపూర్ణమీన్ నికృపా శ్వశ్వతమైనదినీకృపాపూర్ణమీ నీకృపా శ్వశ్వతమైన నీ కృపా మరువలేను నీదునా నీదునా మరపురానిది నీ కృపా మరపురానిది నీ కృపా సంపూర్ణమేన్ నీ కృపా శాతమైన చాలు నాకు వేసయ్యా నీవెంటే ఉంటాను ఎసయ్యా నీ మాట చాలు వేసయ్యా నీ చూపు చాలు వేసయ్యా నీ తోడు చాలు వేసయ్యా నీ నీడ చాలు వేసయ్యా నీ వెంటే ఉంటాను ఏసయ్యా ఎన్ని బాధలు నేను ఇబ్బందులు అయినాను ఎంత కష్టములు వచ్చినాను విష్ఠూరమైనాను ఎన్ని బాధలున్నాను ఎన్ని ఇబ్బందులు ఎంత కష్టం వచ్చినానో నీ నిస్పృఖలోనే ఉంటాను ఏసయ్యా మాట నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ ఉంటే చాలు నాకు ఏసయ్యా నీ వెంటే ఉంటాను వేసయ్యా ఏసయ్యా బ్రతుకు నాకు కల్పించి వేసయ్యా కడలి పాలు అయినను అలలో ముంచి వేయని ఆశను నా అనగా అనగార్చిన బ్రతుకు ఉన్న ఏసయ్యా మా నీ మాట చాలు వేసయ్యా నీ చూపు చాలు వేసయ్యా రాజా నీ సన్నిలో ఉంటానయ్యా మనసారా రాగistu బతిచేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే నుంటానయ్యా మంతార రాగistu బతిచేస్తానయ్యా నేనుంటలేనేయ్య నీ బ్రతకలేనేయ్య నేనుంటలేనేయ్య నీ బ్రతకలేనేయ్య నీవేలేకున్నా నేనుంటలేనేయ్య తోడే లేకున్నా నేను బ్రతకాలే నయ్య రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చు టాకోను బాదాల నుండి నాకు ఇచ్చు టాకోను బాదాల నుండి బ్రతికించుటాకోను నీవే రాకపోతే నేనేమైపోదును నీవేరాకపోదే నేనేమైపోదును నేనుండలేనేయ్య నీబ్రతుకలేనేయ్య నేనుండలేనేయ్య నీబ్రతుకలేనేయ్య నీవేలేకుnda నేనుండలేనేయ్య నీతోడేలేకుnda నీబ్రతుకలేనేయ్య ఉంటారి పోరు నన్ను విసిగించినా మనుషులూ నన్ను తప్పు కొంటరి పోరు నన్ను విసిగించినా మనుషులూ నన్ను తప్పు కొంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నాను భయపడకు అన్నావు ontanire vade veyi mandiyannahu neenu nanul baya padakuvannahu neenante yeku inta prema entayya neenante neeku inta prema entayya neenu undalena ya nee bratukalena ya neenu undalena ya nee bratukalena nee velikunda నేనుండనయ్యా లేకుండా నేను బ్రతక నేనయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా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 నీవేంటే నేనుంట లేసయ్యా ఎన్ని బాదలున్నను ఈ బంధులదురైనను నునును ఎంత కష్టమోచినా నీ స్తురమైనను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 నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీవుంటే నాకు చాలు ఏ వెంట నేను ఉంటానే సయ్యా బ్రతుకు నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకు నావా వా కడలి పాలైనను అలలు ముంచి ముసిన ఆశలు అనగారి నా ని మాట చలయ్యా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 నీ ఉంటే నాకు చాల యేసయ్యా నీ వెంట నేను ఉంటాన యేసయ్యా నీ ఉంటే నాకు చాల యేసయ్యా నీ వెంట నేను ఉంటాన యేసయ్యా నీకు ఇలల ఏదియు ledu asadyamu needu krupalo maake ediyu kaadila samanamo neeku ilalo ediyu ledu asadyamu నీదు కృపలో మాకేదియూ కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా You are public. You are use. You are 구� Look. You areibey. You are on my native, gracie. You'rerene. You are game. You are on my native, gracie.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 నీవుంటే నాకు చాలు సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీవుంటే నాకు చాలు సయ్యా నీ వెంటే మేము ఉంటానే సయ్యా అలలి పరిశోధన ప్రాధాన్యం చేసుకున్నాం స్తోత్రంలో అయిన పరిశుద్ర మహిమల రాజా కృపగల దేవ మహోన్నతుడ ఆలోచనకర్త ఆశ్చర్య మరణముళ్ళు విడిచిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వ శక్తి మంత్రులన్నీ పొందనాలయన వాక్యం దాని మాతో మాట్లాడని దేవ శిల్వచపర మీ వాక్యం పెట్టండి దేవా ప్రతి శక్తుని బంధించి దేవా మీ నామానికి మహిమ తన మీరు మహిమ పొందాలి దేవా మేము కాదేవా సైతాన్ని బంధించి వాక్యం దాని మాతో మాట్లాడమని ఈసు ఆమె కీర్తనల అధ్యాయము ఒకటో అధ్యాయము ఒకటో వచనం చదువుకుందాం దృష్టిలో ఆలోచప్పు నడవక పాపుల మార్గం నిల్వక అపహాస్యంలో కూర్చుని చోటున కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దానించేవాడు ధన్యుడు ఇక్కడ ఏమంటుండంటే దేవుడు దృశ్యుల ఆలోచప్పు నడవకంటే దృష్టిల ఆలోచన నడవకుండా పాపుల మార్గం నిలవకుండా అపహాస్యంలో కూర్చున్న చోటు కూర్చుండకంటే అపహాస్ల దేవుని గురించి మనం ఎన్ని ఎన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్న మనం కూర్చోకుండా యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించే దీవారాధం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాం అంటే ఇప్పుడు దీవారాధం అంటే మనం ఎప్పుడు దీవుని ధ్యానిస్తున్న ధర్మశాస్త్రం అంటే మన బైబుల్ గ్రంథం దాన్ని ధ్యానిస్తూనే ఉండాలి ఇప్పుడు మనం దాన్ని ధ్యానిస్తుంటే మనకు అన్ని దీవారాధం దాన్ని ధానించేవాడు అట్లా అట్లా అంటారు అన్నమాట కింద ఏమంటుంటే అతడు నీటి కాల్ అని నాటబడి అయినా ఆకువాడక తన కాలమందు పలించు చెట్టు అది కింద ఏమంటుందంటే ఆకువాడక తన కాల మందు చెట్టు మనం ఉంటాం అనమాట ఆకువాడక చెట్టు వలన మనం ఉంటాం ధ్యానిస్తే అట్లా దేవుడు ఆ వాక్యం దీవారాత్రం దాన్ని ధ్యానించన్యుడు అంటున్నాడు దీవరాత్రం అంటే మనం ఎప్పుడు దేవుడు ధ్యానిస్తూనే ఉండాలి ఇరుకు మార్గం ఇరుకు దేవుడు మనకు శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బాధ వచ్చిన కష్టం వచ్చిన నిష్ఠురం దేవుడు ధర్మశాసనం మనం వదలకూడదు దాన్ని ధ్యానిస్తుంటే దాని ధన్యత మనకి ఇస్తాడు దేవుడు అన్ని ఆపదల నుంచి ఆయన కాపాడుతూనే ఉంటాడు మనకి ఎప్పుడు ఎప్పుడు మన అందునే దేవుడు ఉంటాడు అనమాట ఎప్పుడు మనల్ని వదలడైన మనం ఒక్క క్షణం వదిలేస్తాం కానీ దేవుడు మనల్ని ఎప్పుడు వదలడైన ఎప్పుడు మనని కనిపెడుతూనే ఉంటాడు మనం మనం ఏం చేస్తామని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు అట్లా మనం ధ్యానిస్తుంటే అధన్యత మనకు వస్తుంది మళ్ళా కింద వచ్చిన ఏమంటాడంటే అతడు చేయనంత సఫలమౌను దృష్టిలో అలాగా ఉండునగాక అంటే అతడు గాలి చెదరగొట్టు పొట్టు కాబట్టి న్యాయ విదర్శన దృష్టిలను నీతి పాపము నిలవరు నీతి మందుల మార్గం యహోవాకు దృష్టిల మార్గం నాశనం నడుపును అంటే నీతిమంతుల మార్గం మన నీతి మార్గం అంటే యహోవాకి తెలియను మన మార్గం దేవుడికి తెలుసు మనం ఏం కావాలో ఏ సమయంలో మనకి ఏమి ఎప్పుడు ఏది మనకి ఏమి ఇవ్వకూడదు ఏ టైంలో మనకి వండర్ఫుల్స్ ఎప్పుడు గిఫ్ట్స్ ఎట్లు మనకి దేవుడికి తెలుసు నీతిమంతుల మార్గం యహోవాకు తెలియని అంటుండడు దృష్టిల మార్గం నాశనం దృష్టిల మార్గం అంటే దృష్టిలు పైన ఏమంటే దృష్టిలో ఆలోచకు నడవకా కాబట్టి దృష్టిల మార్గం నాశనం నడుపును అంటున్నాడు వాళ్ళు వాళ్ళు చేయనంత నాశనం నడుపును అంటుడు అయితే ఈ ధన్యత అంతా మనకి ఎప్పుడు వస్తుంది అక్కడేమో అతడు చేయనంత సఫలం అవున సఫలం అంటే మనము దీవారాధన దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దీవారాత్రం దాన్ని ధ్యానిస్తూనే ఉండాలి ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడు వదలకూడదు దాన్ని ధ్యానిస్తూనే ఉండాలి మనం అట్లా మనకి ఎప్పుడైనా దేవుని గ్రంథం ధ్యానిస్తుంటే పగలైనా ఎప్పుడైనా మనకి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా గానీ ఒక్కొక్కసారి మనం మర్చిపోతుంటాం కాబట్టి దేవుడు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని ఉంటాడు ఎందుకంటే ఆయన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు రక్తం పెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి మనల్ని ఆయన మర్చిపోడు ఎప్పటికీ చివరి వరకి మనకి తోడుగా ఉంటాడు అంత వరకి దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఎప్పుడు మరవడు మనం మర్చిపోతాగానే మరవలేడు అట్లా అంటుండు ఇక్కడ దీవారాతాన్ని దానించేవాడు ధన్యుడు అంటుండు మళ్ళీ ఇంకేం అంటుండంటే వ్యూహానుస్వార్థ పదిహేనో అధ్యాయము పదిహేను అధ్యాయము యోహాను స్వాత పదిహేనో అధ్యాయము ఐదో వచనంలో ఏమంటుండంటే ద్రాక్ష నేను తీయను మీరు ఎవడు నా ఎందు నిల్చున్నారో నేను వాని ఎందు నిల్చును వాడు బహుగా ఫలించును అంటుడు అంటే దేవుడు అందు మనం నిల్చుండాలి ఎట్లా అంటే ఎట్లా ఒక దేవుడు వైభక్తులు కలిగి మనం ఎప్పుడు దేవుని ధ్యానిస్తుంటే ఆయన దీనిని మన దగ్గరకు వచ్చి అట్ల ఎవడు నా ఎందు నిలిచినో నేను వాని ఎందు నిల్చును అంటే ఎవడు నా ఎందు అంటే మనం దేవుడు అందరు నిలుస్తుండే దేవుడు మనందరు నిలుస్తాడు ఇక్కడ నిలుస్తడు దాని వహువ ఫలించు అంటుంది ఇక్కడ తీగ మళ్ళ ఫలిస్తాడు దాని ఎందు మనం నిలిచి ఉండాలి మళ్ళీ కింద ఏమంటుండంటే ఎనిమిదో వచ్చడంలో మీరు బహుగా ఫలిస్తే నా తండ్రికి మహిమ మహిమ పరచబడము ఇందువలన మీరు శిష్యువులు అవ్వబడదురు అంటే మనం బహుగా ఫలిస్తే మనం ఎప్పుడు బాధలు ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు కదా మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలా సైతాన్గానికి ఎప్పుడు మనం ఇబ్బంది ఉండాలా వానికి ఉండాలా కానీ దేవునికి మనకి ఎప్పుడు సంతోషంగా ఉండాలా మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి దేవునికి ఇష్టం ఎనిమిదవసరంలో ఏమంటు మీరు బహుగా ఫలిస్తే నా తండ్రికి మహిమ అంటే మనం బహుగా ఫలించడం దేవుడికి ఇష్టము ధ్యానిస్తే ఇష్టము ఫలిస్తే ఇష్టము కానీ మనం ఎప్పుడు కొన్ని కొన్ని సార్లు వదిలేస్తుంటాం అనమాట ఇరుకొస్తే వచ్చిన తర్వాత ప్రయాణం చేసుకుంటాం కొన్ని తర్వాత వచ్చి చేసుకుంటాంలే రాదన్నే కదా కొన్ని నిమిషంలో వదిలేసుకొని వెళ్ళిపోతుంటాం కానీ ఎప్పుడు ఇక్కడ ఏమంటాడు మీరు బహుగా ఫలిస్తే ఆ తండ్రికి మహిమ అంటుండు మీరు నాలో శిశువులు అంటే మనము అయినా శిశువులు అవ్వబడదాం హువాలిస్తే దానికి అట్లా దేవుని ఎప్పుడు మనం ధ్యానిస్తే ఉండాలా దాన్ని దాన్ని ఎప్పుడు మనము మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలా వాక్యం అనేది మన ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు మనము పొద్దున నేను మూడు నెలలు చేసుకొని వస్తాం డూటికి వెళ్తాం కదా పొద్దున్న లేచి ప్రాణి చేస్తాం మధ్యాహ్నం చేసి మధ్యాహ్నం వచ్చినా కూడా ప్రాణం చేస్తాం ఎప్పుడు కానీ మనం ఎప్పుడు దేవుని పట్టుకుంటే మనం దేవుడు మనల్ని పట్టుకుంటాడు అనమాట అట్లా దేవుడు ధ్యానిస్తే ధ్యానిస్తేనే ఉండాలి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి అతడు చేయనంత సఫలం మనం ఎప్పుడు మనకి ఏం కావాలో దేవుడు ఇస్తాడు మనకు ఊహించిన వాటికంటే అడుగు వాటికంటే అత్యధికంగా ఇచ్చేది దేవుడు అయినా కొంచెం అడుతాం కానీ ఆయన మొత్తం ఇస్తాడు మనకి కొంచమే మనము దేవ ఇది కొంచెం మనకు కావాలని మనం ఏదో ఒకటి అడుతాం కాని మనకి ఏ సమయంలో ఇస్తాడో దేవుడు ఆశ్చర్యంగా ఇస్తాడు మనకి అది ఒక్కడు మనం విశ్వసించాలా అదొకటి మనం నమ్మి ముందుకు సాగిపోవాలా అంటే ఇరుకు వచ్చిన ఇబ్బంది వచ్చిన దేవుడు మాత్రం మనం వదలొద్దు ఎప్పటికైనా వదలడానికి వీల్లేదు అసలు దేవుని వదలొద్దు మనం ప్రతి విషయంలో దేవుని ధ్యానిస్తూనే ఉండాలా ప్రతి విషయంలో ఆయన మొర పెడుతూనే ఆయన ఉత్తరం ఇస్తాడు మొర మనకు గ్రహింపలేని గొప్ప కార్యాలనే చేస్తాడు ప్రతి విషయంలో సహాయం చేస్తాడు ప్రతి కార్యంలో సఫలం చేస్తాడు మనం ఎన్ని విషయాలలో ఆయనకి మనం ఆయన బిడ్డల గొప్ప మనకు ఆ ధన్యత మనకి ఇచ్చాడు ఇప్పుడు మనం అంటే ప్రార్థన చేసి అన్ని గెలుచుకోగలుగుతున్నాం మనీ రోడ్డు మీద అయితే వాళ్ళకి ప్రార్థన కూడా తెలియదు మన పుట్టుపాటు మీద ఉన్న మన అక్కడ ఉన్న వాళ్ళకి అయితే వాళ్ళకి మనకి ఇంత ఇచ్చిన ఆయనకి ఎంత మనం ఎంత గొప్పవారం అంత గొప్పవారం మనం వాళ్ళకి ప్రార్థన లేదు మా ఏం చేయాలా కూడా తెలియదు కూడా తెలియదు వాళ్ళకి సువార్త అంటే మనం ఇంత దేవుడు మనకు రక్తంలో కడిగి ఆయన బిడ్డలుగా అంగీకరించి మనం ఆయన ఏమంటాడు దీవారాధన దాన్ని దానించేవాడు ధన్యుడు అంటున్నాడు ఆ ధన్యత మనం కోల్పోకుండా గట్టిగా మనం ధర్మశాసనం పట్టుకోవాలి అట్లా మనం పట్టుకుంటే ప్రతి సఫలం చేస్తాడు ప్రతి కార్యం నెరవేర్చడైనా అందుకు నాయందు మీరు నిల్చుండే మీ అందు నేను నిల్చుండడు మీరు నాకు వేరుగా మీరు ఏం చేయరు అంటే దేవునికి మనం వేరుగా ఏం చేయలేము దేవుడు మన దగ్గర ఉండే సఫలం అన్ని అవుతాయి దేవుడు మనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం ఏమి సంపాదన అన్ని వృద్ధం అయిపోతాయి అన్ని వృద్ధమే దేవుడు ఉంటే మనకు అన్ని కార్యం సఫల దేవుడు అట్లా మన దేవుడు ఎప్పటికీ మన తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు ఇట్లా మనకి దేవుడు ఇట్లా మాట్లాడుతుడు మీ హృదయం ను కలవర కలవర కలవర పడకుడి అంటున్నాం పది నాలుగు వచనంలో యువనుసారిలో మనం ఎప్పుడు దేవుని విశ్వాసం ఉంచి వారు నాయందు విశ్వాసం ఉంచుడి అంటున్నాను అంటే మన హృదయం ఎప్పుడు కలవరపడనీయకుడి కలవర అంటే మనం ఎప్పుడు ఏమో అయిపోతుంది ఏమో ఏదో టెన్షన్ ఎప్పుడు కలవరపడకుండా ఆయన విశ్వాసం ఉంచాలంటున్నాం విశ్వాసమే మనకి ఆధారం ఏదైనా విశ్వాసంతో మనం కొనసాగించాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనది వృద్ధమేది విశ్వాసం లేని దేవునికి ఇష్టం లేదు ఏదైనా మనం విశ్వాసం పెడితేనే దేవుడు కార్యం చేస్తాడు అదొకటి మనం నమ్మాల అంటే మనం ఏదంటే ప్రాణం చేస్తామో మనం ప్రాణం చేసి వదిలేస్తాం ఆయన దేవుడు కార్యం చేస్తాడు మనం ఏదంటే చేస్తాడు దేవుడు ఇది నమ్మాలని నమ్ముకోవాలి మనం ఇది చేస్తాడని అది అయిపోయిందని నమ్మేయాలి అది దేవుడు కార్యం చేస్తాడు దేవుడు అంటాడు చేసింది వదిలేసింది నమ్ముతుందో లేదని దేవుడు ప్రదక్షిస్తాడు పైనుంచి ఏమంటాడు చేసింది ప్రాధాన్ చేసింది కానీ నా బిడ్డ ప్రాణం చేసింది నేను నా బిడ్డ నా మొర నా బిడ్డ మొర ఇన్నాను నేను ఎప్పుడైనా ఆ కార్యం సఫలపరుస్తాడని దేవుడు ఆ పైన ఇంటాడు మన ప్రతి మొర ఇంటడు మనం కూర్చుంటట లేచుటా మనం ఏం ధ్యానిస్తున్నామో అది ప్రతి ఒక్కటి తెలుసు మన స్థితిగతులు దేవునికి తెలుసు ఏ రీతిగా మనకి ఆశ్చర్యంగా ఏ రీతిగా మనని ఆశీర్వాదిస్తాడో ఎన్ని విధాలుగా మనకి మొర ఎన్ని విధాలంగా ఆశీర్వాదం బ్లెస్సింగ్ ఇచ్చే దేవుడు ఆయన ఎప్పటికైనా మనని దేవుడు ఎప్పటికైనా మన చూచే దేవుడు ఏ విషయం మనకి మనం ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం అంటే దేవుడు ఇంటలేమో ఇంటలేడేమో మన బాధ అని అనుకుంటాం గానీ దేవుడు ప్రతిసారి వింటాడు ఎందుకంటే సృష్టికర్త ఆయననే ఈ లోకమంత పరిపాలన అయినదే ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అంటున్నాయినా అంటే మనం ఏర్పాటి వరం మనం కింద కింద ఉండేవారం మనం దేవుడు పైనన్నాడు కాబట్టి ఆయన మనం ఏది చేసినా దేవుడు చూస్తూనే ఉంటాడు ఏదైనా మనం భయభక్తులు కలిగి ఉండాలా దేవుని అందు ఏదైనా మన దేవుడు చూస్తున్న భయభక్తులు కలిగి ముందుకు సాగిపోతున్నారైనా సువార్తలైనా ఎవరికి తెలియలో కూడా మనం సువార్త ప్రకటిస్తూనే ఉండాలా ప్రార్థన చేసి విజయం పొందాలని ప్రార్థన నీ పరిస్థితి స్థుతి నీ పరిస్థితిని మారుస్తుంది మనం ఎప్పుడు స్థుతి ఇస్తూనే ఉండాలా ఐదు రొట్టెలు రెండు చేపలు దేవుడు ఎంతో ఆశ్చర్యంగా ఐదు మందికి పంచగా పన్నెండు గంపలు ఇచ్చిన దేవుడు ఆ స్తి కృతజ్ఞతనే కదా దేవుడు ఆడ ముర పెట్టింది స్థుతి కృతజ్ఞత ముర పెడితేనే ఐదు రొట్టెలుండు చేపలు ఇచ్చిండు దేవ అది మనం స్థుతి ఎప్పుడు మన నోటును ఉండాలా ఎప్పుడు స్తు మన నోటు ఎప్పుడు పలుకుతూ ఉండాలా అట్లా పలుకుతూనే ఉండాలి దేవుడు ఆశ్చర్యంగా మనకి అద్భుత కార్యాలు చేస్తాడు అట్లా మన విడవాడు ఎడబాడైన అంత వరకు మనకు తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనం దేవుని వదలడానికి వీలదు అట్లా మనం గట్టిగా పట్టుకుంటే ఆయన సర్వము అన్ని ఆయన చేసాడని నమ్ముతా నమ్మాలా మనం విశ్వసిస్తే అన్ని కార్యం సఫల పరుస్తాడు ఆయన అదొక్కటి మనం నమ్మాల అంటే మళ్ళీ ఇంకోటి ఏమంటే యహోవాన్ ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దువే ఉండదంట అంటే మనం ఆయన ఆశ్రయిస్తే ఏ మేలు కొద్దు ఉండదు మనకి ఏదైనా మనం ప్రాధాన్యం చేసి ముందుకు వెళ్ళిపోవాలి అన్ని అయినా కార్యం జరిగిస్తానే ఉంటాడు మనకి ఇది కావాలి అది కావాలని ప్రతి అది కావాలి అనకు అడిగే అవసరం లేదు మనకి ఏది కావాలో మన మన బిడ్డ మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయనకి మనకి ఏది ఏ విధంగా ఇవ్వాలో ఆయనకు తెలుసు అట్లా ఏ సమయానికి ఏది ఇయ్యాలో ఈ ఇది టైంకి ఇది ఇయ్యాలని ఆయనకు తెలుసు ప్రతి విషయంలో ఆయన చేస్తాడని నమ్మి ఆయనకి మనం మొర పెడుతూనే ఎప్పుడు ఆయన ఆశ్రయిస్తుండాలా దీవారాతం దాన్ని ధ్యానిస్తూనే ఉండాల అప్పుడు ఆయనతో చేయనంత సఫలం అవునా అంటుడు మనకి అన్ని విషయంలో సహాయం చేస్తాడు ఆయన ఆయన విడవాడు ఏడబాడు అట్లా మనకి ఎప్పుడు దేవుడు సహాయం చేస్తుంటాడు మనకు తోడుగా ఉంటాడు మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తాడు అనమాట ప్రతి ఒక్కటికి సహాయం చేస్తాడు ఈ కొద్ది వాక్యం దీవించను అక్క ఐ మీన్ మేమాల రాజా కృపగల దేవ నీకు వందనాలు తండ్రి మరి మా ద్వారా నీవు మాట్లాడిన దేవ మేమైతే మాట్లాడేదే అవే ఎవడు నా ఎందు నిలిచినడో వాడు బహుగా తండ్రి సుప్రభ మేం నీ ఎందు నిలిచిన దేవ సఫల పరిస్తున్నావు దేవ మాలో ప్రతి పాపాలు క్షమించి మరో ప్రతి మీరు మాతో మాట్లాడేదేవా ప్రతి ఒక్కటి లైవ్ లో అందరూ దీవించు ఆశ్చర్య దేవా ప్రతి ఒక్క వాక్యం ముద్రించుకోలేను మరుగుపరచుకోవాలేవా ఎదగాలదే ఇంకా నేర్చుకోవాలేవా ప్రతి ఒక్క స్థాయిలో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశయ నుంచి బలపరిచి ఘనత ఈ నామానికి కలుగామని ఏసునాము నడుచున్నాం తను రామేణ్ పరిశుద్ధమైన నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడడానికి వందనాలు మీరు ఎక్కడ చక్కగా భద్రపరచడానికి వందనాలు ఇదిగో ప్రభావిత సజ్జీలుగా ఉంచి ఆ ప్రభావ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలతో కలిసి నేను ఆరాధించడానికి నీ స్వరం తీరడానికి నీకు మొదటి పెట్టుకోవడానికి నీకు అవకాశాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతలు స్పోయించుకుంటున్నాం తండ్రి ఇదిగో ప్రభావిత మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చాం ప్రభా అవును తండ్రి ఆయన లోక స్థుల మేము ఉండకుండా తండ్రి నీ వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని దివారాత్మ్యములు ధ్యానించనుడు యొక్క ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేస్తా అంటున్న దేవుడు ప్రభా అవును తండ్రి నాయన ఈ వాక్యంలో శక్తి ఉంది ప్రభావ ఈ వాక్యం రుణంచం తండ్రి నాయన ఆ వాక్యమే నీవు ప్రభా కాబట్టి తండ్రి ఈ వాక్యంలో తండ్రి నాయన మేము నానుతూ ఉండాలా దివారాత్ ధ్యానిస్తూ ఉండాల ప్రభావ మీరే కృప్తి చూపించండి నాయన అనేక సార్లు ఈ వాక్యాన్ని ధ్యానించలేకపోయినాం తండ్రి నీ వాక్యాన్ని ఎక్కువగా నా దాన్ని తెవ్వలేకపోయినా ప్రభా మా పాపని క్షమించండి నా అక్రమాన్ని క్షమించండి నా ప్రభావ తండ్రి మేము బాగుగా ఫలించడం చిత్తం అన్న ప్రభాన నువ్వు శిష్యులుగా మేము ఉండాలనుకుంటున్నావు తండ్రి విశ్వాసం కలిగి ఉండమంటున్నావు దేవా నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఉన్నతమైన తలంపులు కలిగిన దేవుడవు నైనా నీకు వదనాలు తండ్రి నీకు లోబడి ఆయన నీ చిత్తానికి లోబడి ఆయన నేను ఫలించీ వారంగా ఈ లోకంలో సహాయం చేయండి బావుగా ఫలించుతున్నా తండ్రి నీకు ఇష్టం ప్రభావ ఏదీ ఇస్తానన్న దేవుడు ప్రభా కాబట్టి తండ్రి నీ చిత్తానికి లోబడి నీకు లోబడి నీ ఆజ్ఞానకు లోబడి మీ వాక్యానికి లోబడి నీకు ఏదైతే చూపిస్తే ముందుకు పోయే కృప దయచేయండి నాయన వాళ్ళ మీకు నాయస్కర్భ నుండి తొలగించండి మీరు ఏదైనా మీ శిలో రక్తంతో కడగండి మీ ఆత్మతో నేపుకొని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి వాకిందరం మాట్లాడేందుకు వందనాలు ఇదిగో ప్రభా తండ్రి అదే రీతిగా ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకోనండి అన్న తండ్రినైనా మీరు నా కుటుంబంలో మీ పరిలో ఒక శాంతి సమాధానం దయచేయండి విడుదల పట్ల నీరు దాచిచ్చిన మీరు ఎంతో గొప్పది ప్రభావ తండ్రి గొప్ప మేలు తండ్రి అన్న జీవితంలో మీరు జరిగించండి నా ప్రభావ నా తండ్రి ఉద్యోగ విషయంలో మీరు తోడుగా ఉండండి నాయన నా ప్రభావిరే మంచి శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయండి కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరం తగ్గిన ప్రభావి మహిమ తీర్చిని నిలబెట్టుకోండి మీ సేవలో బహుబలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రైతు రేణుకాంటి మీరు నాప్తం చేసుకున్న ప్రభా అంటికి ముట్టండి తాకండి సంపూర్ణ ఆరోగ్యం దయచండి అధికారులు మొదలు నెత్తి వరకు ప్రభావ మీరు తాకండి నేను ప్రతి బలహీనత నుంచి ఏసుక్రీస్తు నామంలో దూరపరచండి ప్రభావ సంపూర్ణ స్వస్థలను అనుగ్రహించండి ప్రభావ తండ్రి మీరే నాయన ప్రతి పెయిన్స్ ని ప్రతి ఒక్క బలహీనతను దూరపరచు దూరపరచండి ప్రభావ మీ పరిచయం లో వాడుకోండి కుటుంబంలో మీ శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి అది ప్రభావం తండ్రి రామచంద్ర మీరు నాపం చేసుకోండి ప్రభావ ప్రధాన తండ్రి మీరు ముట్టండి తాకాడి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రతి క్యాన్సర్ కణం నుంచి ప్రభావ యేసుక్రీస్తు ధామంలో సంపూర్ణ స్వస్థ విడుదల అనుగ్రహించండి ప్రభావి సాక్షులు లేవనెత్తండి నా ప్రభుత్వం అత్యక్రమే క్షమించండి తండ్రి కుటుంబంలో మీ పరులకు శాంతి సమాధానం దండి కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి కావలసిన ప్రతి అవసరతనుకీట్మెంట్ ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిగా ప్రభా మోదీ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి విడిపించండి ఆయన వారి కుటుంబంలో మీ పనులకి శాంతి సమాధానం తిరిగి నైనా వారు వెలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీ తండ్రి ప్రేమలో పాల్గొన్న ప్రతి ప్రదర్శన మీ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానం అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించండి అయినా ప్రభా మీరేనా మీ యొక్క సాక్షులుగా వినమని మేము ప్రతి ఒక్కరు నిలబెట్టుకోమని ఇంతవరకు మీరు చెప్పిన సహాయం బట్టి వందనాలు ఇంతవరకు మీరు కృపను బట్టి వందనాలు తాస్ మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తల్లి ఆమె పరిశుద్ధ రాజా వందనాలు ఏసుతో క్రీస్తు రజానికి వందనాలు తండ్రి దేవా దినమంత మొదలం కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు ఈశ్వరజాని ఎక్కిస్తూ దరం దేవా ఏసుకృష్ణ వందనాల్ తండ్రి మరి వాక్యం మీరు మొదటి మాట్లాడిన దేవానికి వందనాలు దేవరాత్రి నిన్ను మేము ధ్యానించాల దేవా ఈశ్వజా ఎక్కిస్తూ దేవా ఈశ్వరజ వాక్యం దేవానికి ఉద్రం దేవా మాకు హృదయంలో నాటపడాలే వాక్యాన్సన మేము దేవా అదితరులకు మేము అలాంటి జీవితం మాకు దయించండి దివా మమ్మల్ని అందరినీ కృపలో మీరే ఆత్మకార్యం జరించండి మరి మోసస్ బ్రదర్ని కూడా ముట్టి తాకి శ్స్సపరచండి దేవా దేవ అబడలకు మంచారోగం దయించండి దేవాన్ని కృపలో భద్రపరచుకునే దేవా మీరే ఆత్మకార్యం జరించండి ముఖ్యంగా రామచంద్రదర్ కూడా ముట్టండి దేవా అప్పుడని కూడా ముట్టండి దేవా మీ గాయంలో స్వసత దేవా మీ గాయపడి నష్టంతో అప్పుడని ముట్టండి తాకండి శ్వాసపరిచి విడదలా దయచేసి అప్పుడ రక్షించుకొని दीवानी नामान की మహిమ తెచ్చుకోండి దేవా ఏ స్వజానికి స్తోద్రం దేవా స్వజానికి వందనాలు తండీ ఏ సజ మీరే ఆత్మ కార్యం జరిగించండి ముట్టండి దేవా అప్పుడని కూడా ముట్టండి తాకండి మీరు స్వస్థపరిచి దేవా మంచి ఆరోగ్యం దండి తల మొదలుకుని అరికాల ముట్టండి నర నరాలు రక్త పురుష దయచేసి దేవ అప్పుడని కృపలో దేవా ముఖ్యంగా మన జీబాను కూడా ముట్టి తాకి స్వస్థపరచండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవ ప్రత్యేక కుట్ి వేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి దేవ ముఖ్యంగా ఈ సజానికి దేవా ఈశ్వరీ సజానికి వందనాలు తండ్రి స్వరాజ బ్రదర్ ముట్టండి దేవ సిస్టర్ని ముట్టండి దేవా మంచి ఆరోగ్యం దయచండి నీ కృపలో భద్రపరచుకోండి ఏ స్నామలో దేవానికి ఇస్తూ మంచి జాబ్ దృకాల దేవా ఏ స్నామలు దేవ మీరే కార్యం చెరిగించండి దేవా దేవానికి ఇస్తూ ఉదరం దేవా ఏ సజానికి వందనాలు తండ్రి నా నామంలో మీరు నన్ను ఏమడినని చేస్తూ అంటున్నావు దేవా మరి నామ పట్టుకున్న బిడ్డలు అడుగుతున్నారు రాజా దేవా మీరే కార్యం చెరిగి దేవా నామానికి ఆడల ద్వారా మహిమ తెచ్చుకోండి దేవా దేవా మీరే ఆత్మకార్యం చెరిగించి ఆవిడని కృపలో భద్రపరచుకొని దేవాన్ని నామానికి మహిమ తెచ్చుకో ముఖ్యంగా ఇష్టదానికి ఇస్తూరం ముట్టండి దేవా అప్పుడే కొంచెం తలంపులన్నీ కొట్టి ఏ స్నాములు కొట్టివిడని తలంపులు దయించండి దేవ ప్రత్యేక సైతాన్ శక్తుల నుంచి విడతలా దండి దేవా నసరడాని ఏసుక్రిసంలో సైతాన్ని బంధించండి ఏ స్నామలో మీరే కార్యం జరించి ఆవిడని కృప్లో భద్రపరచుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి మరి గ్రూప్ ఉన్న ప్రత్యేక బ్రదర్స్ సిస్టర్స్ ముట్టండి వాళ్ళకు ఉన్న ప్రత్యేక అవసరతల్ని మహిమలో తీర్చి కృతక బిడ్డలకు మంచారగం దయచేసి దేవాని కృపలో భద్రపరచుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసుకృష్ణాములు అడుచున్నాం తండ్రి ఆమెన్ మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఇస్రాయలీల దేవా నీకు వందనాలు తండ్రి ఈ దినమంతా నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి ప్రతి విషయంలో ప్రభ మీరే మాకు తోడుగా సహకారిగా ఉండి మమ్మల్ని నడిపించిన మీ ప్రేమను బట్టి మీకు ఎంతగానో హృదయపూర్వక వందనాలు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నాయన ఈ రీతిగా నీ ప్రియులతో కలిసి నీ సన్నిధిలో తండ్రి నాయన నిలబెట్టిన ప్రభ వాక్యం దారాన్ని మాట్లాడిన కాబట్టి దివారాత్రముల ప్రభ నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క ధర్మశాస్త్రాన్ని మేము ధ్యానించాలా అవలంబించాలా ఆ ధర్మశాస్త్రము ప్రకారంగా మేము నడుచుకోవాలా ఆజ్ఞాతి క్రమమే పాపం అన్నవుతాను కాబట్టి మాలో ఎలాంటివి ఆజ్ఞాతి క్రమం లేకుండా ప్రభ నీకు లోబడి నీ మాటలు ఎందు నిలిచి ఉంటే నేను మీ అందు నిలిచి మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నవుతాను అప్పుడు ప్రభ అడిగిన ప్రతిదీ అనుగ్రహిస్తావు కాబట్టి మేము బహుగా పలించగలం ప్రభ కాబట్టి నీ వాక్యానుసారంగా నడుచుకునే జీవితం మాకు దయచేయండి మేము వినివారు మాత్రమే కాకుండా విని వాక్యాన్ని పాటించే వారి లాగా అయినా మమ్మల్ని నడిపించండి ఏ విషయంలో మనలో ఎలాంటి సందేహము అనుమానము ఎలాంటి కలవరాలు కలగకుండా ప్రభ ప్రతి తండ్రి నేను ఆధారపడుతూ నిన్ను ఆశ్రయం చేసుకుంటూ ప్రతి నీకు ప్రార్థిస్తూ నీ నుంచి సహాయం పొందుకుంటూ మా జీవితాన్ని ముందుకు నడిపించుకోగానే సహాయపడండి ప్రభ రాజులను మనుషులను నమ్ముకునేట కంటే యోహోవాను ఆశ్రయించటం తండ్రి కాబట్టి నీ వాక్యం ఏం నమ్మదగినది ప్రభా నీ వాక్యాన్ని ఆశ్రయించాలా నీ వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచుకుంటే ప్రభా మేము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ప్రభా నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడే దేవుడు అవుతాండ్రి ఆ రీతిగా ఈ దినం కూడా నీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు అలాగే ప్రభా రేణుకా సిస్టర్ ని ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ యొక్క అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి అరికాలు మొదలుకొని తండ్రి నడిన వరకు మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి సిస్టర్ ని నూతనంగా మీరు అభిషేకించి ప్రభాయన మీరే ప్రభా తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే మనోజ్ బ్రదర్ ని కూడా మీరు ముట్టండి తాకండి ఆ యొక్క యేసుక్రీస్తు నామంలో స్వస్థత పొందాల ప్రభా బ్రదర్ కు ఉన్న ప్రతి తొలగించండి సిస్టర్ ని బ్రదర్ ని మీరు దీవించి ఆశీర్వదించి మీ కొరకు ఆయన సాక్షులుగా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే రామచంద్రన్ బ్రదర్ కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ యొక్క క్యాన్సర్ వ్యాధి నుంచి స్వస్థ పొందుటకు మీరే మార్గము త్రోవ చూపించండి ప్రభా కుటుంబంలో తండ్రి ఆయన మీరే ధైర్యపరచండి ఆదరించండి ఓదర్చండి ఆ ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి సహాయం మీరే అనుగ్రహించి ఆ కుటుంబం రక్షణ పొంది మారుమను తండి నీ తట్టు తిరిగి సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే మోజేస్ బ్రదర్ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇద్దరు బిడ్డలకు మీరే మంచి ఉద్యోగం అనుగ్రహించండి ఆయన కొడుకులు తాగుడు దురాత్మల నుంచి ఆల్కహాల్ స్పిరిట్లను మీరు గద్దించి ఏసుక్రీస్తు నామంలో విడుదలు అనుగ్రహించండి ప్రభా ఆ కుటుంబం అంతా తండ్రి సర్వసత్యంలోకి మీరు నడిపించండి కుటుంబానికి కావలసిన ప్రతి సహాయము ప్రతి అవసరము ప్రభా మీ క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే స్వరాజన్ అనుగ్రహించండి ఆయన కుటుంబంలో తండ్రి మీరే మీ పరలోక శాంతి సమాధానం నెమ్మది అలాగే కేతరింగ్ సిస్టర్ కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా అలాగే బ్రదర్ వాళ్ళ రిలేటివ్స్ అమ్మ నాన్న కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకు కూడా మీరు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని కుటుంబానికి కావలసిన ప్రతి సహాయము మీ క్రీస్తు మహిమ ప్రతి అవసరం అక్కర్లో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే కావ్య సిస్టర్ కూడా మీరు తోడుగా ఉండండి అమలు ఎలాంటి భయం పెరిగితనం కలగజేస్తున్న ప్రతి చీకటి శక్తుల నుంచి విడుదల అనుగ్రహించి సిస్టర్ ని మీరు అభిషేకించండి తండ్రి వాక్యంలో ఇంకా బలపరచండి నాయన తండ్రి ప్రార్థనా జీవితంలో ఇంకా అధికంగా ఉండాలా నాయన ప్రభా నాయన తండ్రి కుటుంబంలో ఉన్న ప్రతి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి మీరు విడిపించండి కుటుంబానికి కలిసిన ప్రతి అవసరము మీ క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవెని వాళ్ళకి మీరే తోడుగా ఉండి వాళ్ళ కుటుంబాలను మీ పరలోక శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని ప్రతి అవసరంలో ఆకర్తలు మీరే మీ క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చి మీకు వరకు ప్రతి ఒక్కరి సాక్షులుగా లేవనెత్తమని ఈ రా ఈ కాలం ప్రభ నీ వాక్యం ద్వారా మాట్లాడి ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి ప్రభ నూతనమైన ఉత్సాహము కృప మాకు అనుగ్రహించి మీరే కృప చూపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తునామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి అమీన్ స్తోత్రం పరిశుద్ర మయమల రాజ కృపగల దేవా మహోన్నతుడ ఆలోచనకర్త ఆచార్యకరుడా మరణముళ్ళు విచ్చిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంత్రాన్ని కొందరైనా దినమంతా రాత్రంతా పగలంతా మమ్మల్ని పంలో తండ్రి దేవానికి స్తోత్రం ఎందుకు గతించిపోయారు దేవా మమ్మల్ని మాతని సజీవ్ లెక్కలో లెక్కించిన దేవా అందుకు నీకు వందల దేవా ఈ రోజు వాక్యం మాతో మీరు మాట్లాడేందుకు వందలైనా మా తప్పులు మా పాపాలు మా షాపాలను ఒప్పుకుంటున్నాం తండ్రి సుప్రభ నీకు వందలైనా ఈ స్కైప్ లో ప్రతి కుటుంబాన్ని దీవించు ఆశీర్వించు తండ్రి సుప్రభ ఈ సయానికి వందల మరి రేణుకా ముట్టని మోసెస్ బ్రదర్ని కూడా ముట్టినైనా వాళ్ళకు అసలు వాళ్ళ మహిములు నీ మహిళ వాళ్ళని తీర్చేదేవా ప్రతి పాపాల నుంచి విడుదల పొందాలి దేవా ప్రతి బంధక పొందాలి నీకు స్తోత్రం అలా కుటుంబం అంతా రక్షించుకున్నదేవా ప్రతి ఒక్క ఆయస్కరం మీరు తీసుకుని దేవ సైతాన్ని పండించదేవా నీకు వందనాలు అయినా మీరే ఘనత మహిమ నామానికి కలగాలి దేవా అవును దేవ స్సుప్రభా దీవారాతన్యుడు ఉండదేవా ఆ ధన్యత మాకందరికీ దైత్యం దేవ ఇస్తున్నాం మేము ఎక్కడ మేము పడిపోయిన కంచమానైతే తండ్రి సుప్రభా నీకు వందనాలు తండ్రి మీరే ఆత్మకార్యం ప్రతి కుటుంబాన్ని దీవించు ఆశ్చర్యంచు బలపరచు తండ్రి దేవానికి స్తోత్రం దేవా నా నేమడిని నా చేతులు అంటున్నాం తండ్రి సుప్రభ నన్న నీకు స్వాసంగా భూమి దిగంతరకు సొత్తుగా ఇస్తాను దేవే సుప్రభ నమ్ముటా నీ వల్ల నమ్మిన వారికి సమస్తూ సాధ్యమైన దేవ ప్రతి విషయంలో జ్ఞానం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతుంది అలా లుయ్యా దేవ మీరు ఆత్మకార్యం జరిగిస్తారని ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి తాకండి స్వస్థపచ్చండి ఈ స్కాయ ప్రతి కుటుంబాన్ని దీవించు అలా వస్తారు వాళ్ళ ఎరిగే దేవుడు తండ్రి సుప్రభ నీకు వాళ్ళ పాపాలు వాళ్ళ షాపలన్నీ క్షమించి ఆ కుటుంబం అంతా నీ సేవలందరినీ ముద్రించుకోండి ఈ ఇంకా ఈ కుటుంబం ఈ ఇక్కడ అందరూ ఎక్కువించాలి అందరి ఏకంగా కూడి మరి ఈ స్కైప్ లో ఇంకా జరగల దేవ ఈ లో జరగల మీరే కార్యం జరిగించి దేవ నువ్వు మహిమ పొందాలి దేవ మేము కాదు మీరే సహాయించండి ప్రతి బిడని ముట్టండి స్వచ్ఛత బిడలు దయచేసి సమాధానం శాంతి దయచేసి నజరని ఈ ఆమెన్ పాములకు ప్రభా రాత్రికమనించి దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవా జీవిస్తున్నాం మా యొక్క దేవ దృష్టి చెప్పు నడవకుండా దేవాయస్మ ప్రభా మార్గంలో నిలవకుండా దేవ అపాసాలు కూర్చున్న చోట కూర్చున్నకుండా దేవ దివరాత్రు మేము నీ ధర్మశాస్త్రము దేవ బోధించాల సాయం చేయండి మా నీ ధర్మశాస్త్రం గాయకుని దాని ప్రకారం జీవించాలని సాయం చేయండి మా మేము నీ అందరు నిలిచి ఉంటే దేవాయ ప్రతి ఒక్క ఫలం మేము ఇస్తామని చెప్పారు మా ప్రభా మీ అందరు నిలిచి ఉండే భాగ్యం మాకు దాయిచండి మా ప్రభా మాలో ఏమైనా అసహకారం ఉంటే తీసిపోయాడు మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేయండి దేవ నీకే మైమా ఘనత ప్రభావం చెల్లాలి మా ప్రభా మీరు వేరే దేవుడు లేరు మా ప్రభావ ప్రతి ఒక్క చివరి సీసిన గద్దించండి మా ముఖ్యంగా రేణుకా సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాడు మా వన గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా మంచి ఆరోగ్యం దాయిచండి మా ప్రభావ దాంట్లో దేవ దుష్ట శక్తుల దేవా కీడు నుంచి దేవ తప్పించిన బట్టి స్తోత్రం మా దేవా నీకు మహమకరంగా ఉండటం సాయం చేయండి మా ప్రభా సుతిం శుతించే బిడ్డలు మా ప్రభా నేను గనపరిచే బిడ్డలు మా ప్రభా ప్రతి మీరే తోడనియాడు మా దేవరికాల నుంచి తలనెత్తి వరకు ఈ శ్రమను కద్దిస్తు ప్రతి ఒక్కరి శివశక్తి వెళ్లి పూటకు సాయం చేయండి మా ప్రభావ మీరే తోడైనడు మా ప్రభావ రక్త మీరే తోడైన దేవా ప్రతి ఆరోగ్యం దయచేయండి మా ప్రభావ ప్రతి నుంచి ఒంకుడు నుంచి తీసివేయండి మీరే ధ్యానం చెప్పాడు మీరే సాయం చేయండి మీ సేవకులు మా ప్రభావ ఇక ప్రతి ఒక్కరిని దీవించండి దేవా గురించి ప్రణిస్తున్నాడు ప్రతి ఒక్క ఆరోగ్యం మంచి ఉంటుంది సాయం చేయండి మా ప్రభావ తలన హరికాల వరకు దాని రక్త ప్రక్షణ దాచేయండి మా ప్రభావ ప్రతి ఒక్క ఆటంకాలు తీసివేయండి మా ప్రభావ అతన్ని నమ్ముకునే బిడ్డగా ఉంటుంది వైరస్ నుంచి దేవా ప్రతి క్యాన్సర్ గడ్డ నుంచి తీసివేసిన దాన్ని బట్టి స్తోత్రం దేవా మా మీరే తోడైన దాన్ని బట్టి వందనాల గొంతులో ప్రతి దేవా నీకు హస్తం పెట్టి దేవా సరి చేయండి మా ప్రభావ దేవా నూతనంగా మార్చబడం గాక ఏసు దేవా మీరే సాయం చేయండి మీరే తోడైన దాన్ని బట్టి వదిన స్తోత్రాలు దేవా అలాగే మా ప్రభా మోజ్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా వాళ్ళ ఇంట్లో దేవ ప్రతి ఒక్క క్రీస్ కాలిపోను గాక దేవాభా ముగ్గురిని దేవ నలుగురిని దేవాభని చెంత నడిపించండి మా ప్రభా వారిని తట్టు తిరిగే బిడ్డలుగా ఉంటా సాయం ప్రతి ఒక్క ఆలకాల నుంచి తీసివేడు మా మీరే సాంఛండి దేవ ఏ క్రీస్ కొట్టేవాడే కాక దేవా ప్రతి ఒక్క గాక దేవా అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు దేవామ ఎందు తలంపుతో జీవించు కాక దేవా మీరే సాయం చేయండి మా ప్రభా దేవా ప్రభా నాకు ఇంటర్వ్యూలో మీరే తోడైనాడు మా ప్రభా ప్రతి ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయితున్నాడు దేవసీ మా మంచి శాలరీతో ప్యాకేజ్ తో నేను వచ్చాక సాయం చేయడం దానికి ఒక అద్భుత క్రియలు చేసేవాడ మీరే మా ప్రభా ఆలోచన యావత్తునూ దేవసీ మా ప్రభా సఫలం చేసేవాడు మీరే మా మీరే సాయం చేయండి మా ప్రభా దాంట్లో మీరే తోడైనాడు మా ప్రభా ఫైనాన్షియల్ నుంచి దేవా తీసిపోయాడు మా ప్రభావ మీరే సాయం చేస్తారని దేవ ఇక్కడ కూడ ప్రతి ఒక్క బిడ్డను స్కైప్ కాలో ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దేవించి ఆశరించండి దేవా వాళ్ళ హృదయ వాంఛనలు తీర్చండి మా దేవ ప్రతి ఒక్కటి తీర్చండి మా ప్రభావ మీ చింతకు చేరారు మా ప్రభా నేను దేవా విజ్ఞాపన ద్వారా చెప్పమన్నారు మా విజ్ఞాపన ద్వారా చెప్తే ప్రతి ఒక్కటి సులువు ఖాడి అవుతుంది మా ప్రభావ సాయం చేయడం ప్రతి ఒక్క బాల మీ పైన వేస్తున్నాం మా ప్రభా మీ మేము దేవా ఎవ్రీ నడవాల మా ఎవ్రీ డే ఒక్కరికన్నా సువార్థ చెప్పం చెన్ని పెంపొందించాడు నా ప్రభా ప్రతి ఒక్క ఆశ్రయించి ఈ రాత్రి కాలం దేవుడు కుమరిస్తారని త్వరగా రాబోతున్నాచున్నాం తండ్రి ఆ మేన్ పరిశుద్ధుడు ఒక దేవా మా ప్రియ పరులకు తండ్రి నీకు ఎంతో మందాలుస్తాయా నీకు ఇస్తుతలు స్తోతలు అరికించుకున్నైనా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నైనా దీనివంతా మీరు మాకు సహాయ నా తండ్రి నా దేవా నీకెంతో వందాలు అర్పించుకున్న అయినా ఈ రాతి కాల సమయంలో అయినా మీ ప్రియులందరితో కలిసినైనా మరోసారి ప్రభావ నేను స్థుతించలాగనా మీకు స్వరం మేము వినలాగనిచ్చిన బట్టి నీకు ఎంతో వందాలు నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్నైనా సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకున్నైనా గొప్ప దేవ ప్రార్థనాంశాలను అయినా సన్నిధి మేము తీసుకొస్తున్నాం ప్రవ్వా మీ కృపల్లో వ్యాపకం చేసుకోమని ప్రార్థిష్టమైనా మనోజ్ దరిగించి మేము ప్రార్థిస్తుండగా ప్రభావ నైనా వేస్తా ఇప్పుడే మేము తాకండి అయినా నా తండ్రి వేసాయ్యా మీరే స్వస్తపచ్చండి ప్రభావా ఆ కుట్లు ప్రభా నత మీ జీవాన్ని పోయి ప్రభావ నొప్పిని సంపుని విడుదల స్వస్థపచ్చండి ప్రభావ నా దేవ కథ తల నొప్పిని నా దేవ నా ప్రభావ నీకు ఎంతో వందలు ఇస్తాయా బలపరచండి స్థిరపచ్చండి నూతనంగా అభిషేకించి మీకొరకు గొప్ప సాక్షిని పెట్టుకోండి వాళ్ళ విశ్వాసాన్ని మీరు బలపరచమని ప్రదిష్టమైన గొప్ప దేవాలి దగ్గర వెనుక స్థిరం ప్రాదిష్టమైన హార్ట్ పెయిన్ ప్రభావ కాకండి ఇసుప్రభ పైన గద్దీస్తాను బేస క్రీస్థెక్కి సంపూర్ణమైన ఆరోగ్యం రైచే స్వస్థపచ్చండి ప్రతి అవయాలకి ప్రభావ జీవంతో నింపండి ఎక్కడ చీకటి ఉందో ప్రభావ ప్రసరింపచేయండి స్వస్థత గురించి లేవనైతే మీ కొరకు గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిష్టం నా దేవ నా ప్రభానికి వర్ణాలు ఇస్తాయి ఆ రీతిగా ప్రభావ స్వరాజర్చి ప్రార్థిస్తుండగా ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా మేము ప్రార్థిస్తుండగా ప్రభావ తగిన సమయంలో ప్రభావ మీరు అనుగరించే గొప్ప దేవుడైన ప్రభావ అయినా మీరు సమస్తం స్థానం సమకూర్చి ఇచ్చే గొప్ప దేవుడైన ప్రభావ నీకు ఎంతో వందలు ఇస్తాయ మంచి జాబ్ అని గ్రహించండి ప్రభావ నూతనంగా అభిషేకించాలని సిలపరచండి సేవా పరిచయలు ఇంకా నూతనంగా మీరు నడిపించి ప్రతి చోట మీ కొరకు సాసన పెట్టుకోమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభా రామచంద్ర గురించి ప్రార్థిష్టమైనాన్సర్ రోగాన్ని గద్దీస్తున్నాను మీ స్థితిస్తున్నాడు బ్యాక్టీరియా ఇస్తున్నాడు ఖాళీ పూలుగా ప్రభావ మీరు అయినా చేసిన ప్రతి పాపము క్షమించండి కనికరించండి ప్రభావించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినారు బిడ్డ నచ్చిందిపోకుండా మీరు కాపాడండి ప్రభా మరొక అవకాశం బిడ్డకు అనుగరించండి మీ కొరకు సాక్షన్ పెట్టుకున పాపం పూర్వీకులు వాళ్ళు ప్రతి పాపం క్షమించినయన శాపాన్ని కొట్టివేసిన నా తన ఈస నిత్య జీవనం బిడ్డకు అనుగరించండి మిమ్మల్ని సమర్పించుకోలేక మీరు ఆకర్షించుకో రక్షించుకుని తన భార్య ప్రభావ మీరు తాకండి బలపరచం విశ్వాసం అనుగరించమని ప్రార్థిస్తామైనా ఆ రీతిగా ప్రభా మోజ్ గురించి ఫ్యామిలీ గురించి మేము ప్రార్థిస్తున్న ప్రభావ ఓ ప్రవ తింటు చింటూ వింటూ ప్రవ ఆ నలుగురు అన్నదమ్ముల గురించి మేము ప్రార్థిష్టం రాజానికి గురించి ప్రార్థిష్టమైన వాళ్ళు మీ ప్రేమ సమాధానం ఇచ్చి ప్రార్థిష్టమైన కుటుంబం డిస్టర్బ్ చేస్తున్న ప్రతి చీకరు శక్తులను ఏసు క్రీస్తులకు గద్దిస్తున్న దుష్ట శక్తుల ఆల్కహాల్ స్ప్రీట్ నిసులుపు నజరడైన నీకు ఆజ్ఞాపిస్తున్నా ప్రవ్వా సమాధానం అనికరించండి బలపరచండి ప్రవ్వాళ్ళ పాపాలకు క్షమించండి ప్రవ్వా కనికరిని చూపించి మన ప్రార్థిష్టమైన కొడుకు సాక్షి పెట్టుకుని అయినా మోస మంచి ఆరోగ్యం దయచేసి నా తల్లి భార్య భర్తల సమాధానం గురించి మీ కొరకు శాసనం పెట్టుకుని ఆ కుటుంబం మీ కొరకు కట్టుబడులనే సహాయపడండి వాళ్ళ కొంతమంది న్యారేజ్ అయింది ప్రభావ ఆ కుటుంబం సమాధానం అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాయి కావ్యశిస్థల గురించి ప్రార్థిస్తున్న ప్రభావిస్తాన్ని తాకాడి మీరు బలపరచండి ప్రభావ నూతనంగా అభిషేకించండి తన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్దించండి ప్రభావ నా దేవతల బిడ్డలు భవిష్యత్తు దీవించండి పర్లో గొప్ప జ్ఞానం గురించి మీ కొరకు శాసన పెట్టుకోండి భర్త ప్రభావ కుటుంబిక్ అంత మారా రక్షణ బంధాల ప్రభావ ప్రతి చీకరు శక్తులను ఈసారి గద్దెస్తున్న కుటుంబాన్ని విడిచిపెట్టేందుకు దిష్ట శక్తులరా ఆ కుటుంబం మీరు పనిచేయడానికి వీలేదు కుటుంబానికి సమాధానం గురించి మీ వెలుగు ప్రసరింపజేసి ప్రవ్వా మీ కొరకు సాహస పెట్టుకుని ప్రాధిష్టమైన గొప్ప దైవానికి ఎంతో వందలు ఇస్తాయి మీరు అక్కడ తొడుగుంది ప్రభావ మేము సిద్ధపడాలా నీకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ ఇంకో బ్రదర్ ఆ బ్రదర్ తాకండి స్వస్థపరిచే మంచి ఆరోగ్యంగా ఇచ్చే ప్రాదిష్టమైన గ్రూపులో ఉన్న ప్రదర్శిస్తారు అందరి గురించి మేము మరోసారి ప్రార్థిస్తున్న ప్రభావ కుటుంబాలను ప్రతి తీర్చండి ఆర్థికంగా మెరుగుపరచిన ఉద్యోగంలో ఉద్యోగం ఇచ్చేయండి సమాధానం ఇచ్చేయండి ప్రభావతాన్ని ప్రతి విషయంలో మీకు రూపానుకరించండి మరియు విశేషంగా ప్రభావ మీ నూతనమైన పశుధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ప్రభావ విస్తరించాలా అనేక చోట్ల అనేక ఆత్మలు మీ చెంత ఈ చివరి కాలంలో చివరి గడియాల ప్రభావ దుష్టుడు ప్రభు గర్జించి సింహం వల్ల ఎవడు మింగుతో ఎరుకు తిరుగుతున్నాడు ప్రభు కాబట్టి సమయం తక్కువ వాళ్ళకి తెలిసింది ప్రభావ కాబట్టి మాకు కూడా సమయం తక్కువ ఉంది కనుక ప్రభు విజృంభించి ప్రభు మీ నీతి సత్యాన్ని ప్రకటించాలా సైతాన్ని బాధించి ఆ శ్రమందరి నుంచి ప్రభావం విడవ కలిగించాలా ఆ నాయకులు మీ చెంత నడిపించాలా అలాంటి సేవా భారంగాలు మేము అందరం ముందుకు పోలేగలరా మా సహవాసాన్ని నీకు ఎంతో బంధాలు ప్రభావస్ అందరినీ సిస్టర్స్ అందరినీ దీవించి ఆశ్రయించే వాళ్ళ హృదయ వాంఛలు మీ తీర్చి మీ నామానికి మయమొని మీరు ఆకుల అందరినీ సిద్ధాంత పచ్చుకోమని చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభు చల్లని చూపు మీ సేవకులకి రక్షించము మీ సేవకులు ఆరోగ్యములు ఇవంటి దేశంలో అకాల వైరస్లు వస్తున్నాయి ప్రభా వాటిని కాల్చివేసి ప్రభు శైతాన్లు తరి కొట్టండి ప్రభు సేవలో ఉన్న ప్రతి ప్రతి ఒక్క బ్రదర్స్ ని ప్రతి ఒక్క సిస్టర్స్ ని పిల్లలని వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని గమనించి నీ చల్లని చూపుతూ వాళ్ళని రక్షించ ప్రభు అందరి ఆరోగ్యాలు కాపాడు ప్రభు ప్రతి ఒక్కరిని నీ చల్లని చూపు చూసి వాళ్ళకు ఆరోగ్యాలు ప్రసాదించదేవా ఆర్థికంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా జాగ్రత్తగా చూడు ప్రభు ఆమె కృతజ్ఞతల పరిశుభ్రీ నీకే వందేతం నీకే ఉన్న వాక్యం చేత మీరు మాట్లాడినారు ప్రభా దేవాభ మిమ్మల్ని హత్తుకుని ఏంటి ప్రభా ఎల్లప్పుడు ప్రభా మీరు మారుజమ్ముడి మమ్మల్ని గైడ్ చేసి నడిపించే దేవుడు ప్రభుత్వ ప్రభా నీళ్ళ మీ ఫలించి వరలాగా ఉండాలి ప్రభ దేవాయసు ప్రభా మేము ఎక్కడ తగ్గిపోవడానికి వీలేదు ప్రభా ఏ మోసంలో పడడానికి వీలేదు ప్రభా ప్రతి మోసానికి ప్రభా ఏసుమం గర్తించి కొట్టివేండి ప్రభా నీ యొక్క వాక్యాన్ని సరిగా మేము నడుచుకోవాలి ప్రభా దేవాస ప్రభా మరి ఎల్లప్పుడు ప్రభా దీవరాత్రి ప్రభా నీ యొక్క వాక్యం మేము ధ్యానించాలా దాని ప్రకారం మేము సహాయపడమని ప్రార్థం తండ్రి దేవ మరి మీద మాకు చూడ ఇన్న నడిపించండి ప్రభా అదే రీతిగా ప్రభా అరు కృష్ణ విషయాన్ని ఎనక సిస్టర్ మీ తాకి ము ప్రభా ప్రతి నెలలో ప్రతి ఒక్క ఎంకల జీవం ఆ బిడకి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం మీరు నా మకటింప చేస్తుంది ఆత్మకరి అదే రీతిగా ప్రభావిత మనజలను కూడా మీరు తాకిముటి స్వస్థపరచండి ఆ తలక నుంచి కూడా ఎలా ప్రభా దేవాసీ ప్రభా మరి ప్రతి రిపోర్ట్ ఒకట ప్రభాకంలో ప్రభా అవి నార్మల్ గా రావాల్సిందే ప్రభా మరి దీవించాని ప్రభావం చేస్తాను ఇద్దరి ప్రభా యొక్క పరిశుభాత్మక అభిషేకించి ప్రభావ నీ యొక్క సేవకి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంది దేవేశం ప్రభా ఆ బ్రదర్ ని కూడా మీరు స్వాసపండి మరి క్యాన్సర్ నుంచి కూడా ఎలా ప్రతి రిపోర్ట్ ఒకటి ప్రభా యజుక నార్మల్ గా రావాల్సిందే తన బాడీలోనే ప్రతి ఒక్క ఆవిలలో ప్రభా ఎక్కడైతే చీకటి ఉందో ప్రభా ఆ యొక్క చీకటిని ఏ చక్క నామంలో గద్దీ కొట్టివేసే ప్రభావ మరి తన బాడీలో అంతటిలో కూడా ప్రభావ నీ యొక్క వెలుగు చేత నింపడే ప్రభావ ఆ బిడ్డ సంకూర్ణ స్వస్థత ఆరోగ్యం ఏ నీ యొక్క ఆత్మకార్యం చెల్లించే ప్రభా రూప సాక్ష్యం నిలబెట్టుకోమని ప్రార్థిస్తుందండి నేను ఆమలకి మహమ్మతి ప్రభావ మరి కాశిష్టాన్ని కూడా మీరు జ్ఞాపకాన్ని అసి తాకి ముఖం దయచేంతండి ఆ బిడ్డలో ప్రభావంలో ఎంతో కురిగిపోతుంది ప్రభావం ప్రార్థిస్తుంది నాకు శాంతి సమాధానం దయచింది ప్రభా భార్య భద్ర శాంతి సమాధానం దండి వరి పిల్లల భవిష్యత్తుని దీవించండి ప్రభా చదవంతతో కష్టం తోడించి నడిపించని ప్రభా మంచి హైరం ఇంకా చదువుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తుందండి ప్రభావ మరి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఎంతో పేషెంట్స్ అయితే ఉన్నారు ప్రభా వారి నందని కూడా ప్రభా యొక్క కృపలో భద్రపరచుకున్న ప్రభా వారికి ప్రభా మీరే తోడైంది అదే రీతిగా ప్రభావ ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ నిపలో జ్ఞాపకం చేసుకున్న ప్రభావ వారి సేవ జీవితాన్ని బలితాన్ని దయచేయడం ప్రభా లేరే తోడైనా నటించి ప్రభా ప్రతి వారిని ఆకరికి సిద్ధపరచుకుంటాను చిన్న గుంపుని జ్ఞాపం చేసుకుని ప్రస్తుత ఆత్మ బాడీ సేవలు వాడవాలా అనేక ఆత్మ సంపాదించాలా కుటుంబం తొలగించి అలలియ రాజా మీ యొక్క శాంతి సమాధానం దేవుడు ప్రభాజీవాని ఆ ప్రకారం మోదీ దశ ము తాగు నుంచి విడిపించి జ్ఞానం తన పిల్లలు ప్రభా తల్లిదండ్రులు ఆదించాలా జ్ఞానం తెచ్చని ఆ తాగు సంపూర్ణ హేసి విడుదల ప్రకటించిన వాళ్ళ వృద్ధంలో వెలుగు చీకటి పారిపోవాలా పాపం కడిగి పది పరిచి శాంతి సమాధానం ఇచ్చి ఇద్దరు జాబ్ ఇచ్చని అందరి రక్షణ పొందాలా ఆ కుటుంబం ప్రభా అరాజా నీ మార్గంలో నడిపించండి ఆ జీవాని అలడియా రామచంద్రమురి క్యాన్సర్స్ విడిపించండి ప్రభా ఇకి వచ్చినప్పుడు ప్రభా అ మీరు విడిపించారు హౌస్ పొడిగిచ్చు ఆయన పొందాలా స్వస్థపరిచండి అలాడియా వారే విరక్షణ పొందాలా బుట్టం తాకండి ప్రస్తుత బలం తంపి పోయి తల ప్రభా మీరు ఆయన నూరు తనంపులు కాపీ మీరు మీ అక్కడ కటాక్షానికి ఇప్పటించి ఇంటిలో మంచిగా సక్సెస్ కావాలా మంచి సాలరీ రావాలా అలాడియో జాబ్ మీద ప్రభావి నా దీమానికి స్తోత్రం చేస్తాం మేం అడుగుతున్నాం సేవలో బలంగా వాడుకోని పరిశుభాత్మని బలంతో నడిపించండి నా ప్రభాని స్తోత్రం చేసాం మీరు అక్కడ తొలుగుంది ప్రభా కొ నా దీమానికి అందరికి వాడుకోండి ప్రతి ఫ్యామిలీ కుటుంబం చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు కుటుంబం ప్రార్థించాల సేవలో వాడబడాలా దీవించి ఆశీర్వాదించి మీరు అక్కడ ప్రభ పరిశుద్ధ గుంపులో నిలబెట్టుకుని మనిస్తున్నాం ప్రస్తుతం దీవుల కృప శాంతి సమాధానం మన కే పిం గురకు మన బిడ్డలకు ఎల్లప్పుడు దేవుని కృపా పథాకాలం మనకు అందరు తోడు కాక మెయిన్